మ్రవస్తం జ్యేష్రాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆను సాదనం శ్రీమహాగణాధిపతార శంకరాచార్యమ్యమాచార్యపర్యంతం వందే గురు పరంపరా నమస్కృతం ఇది మీరు ఆ ఫ్యాన్ కోసం చూస్తున్నారా లైట్ గురించా ఏ శ్లోకంలో ఉన్నాము మనం అరవై నాలుగులో ఉన్నాము అందాము శ్లోకము రాగద్వేషియుక్తానింద్రియ ఆత్మవశ్యేర్విధేజాత్మాదమధి గీ భాష్యం చూస్తున్నాం ఓకే సో అవతారికి చెప్పాం కదా సర్వానర్థస్య మూలముక్తం విషయాభిధ్యానం అత ఇదనీ మోక్షకారణమిదముచ్యతే అవతారికి అయింది కదా అవతారిక అయింది అంటే అవతారిక చాలా పవర్ఫుల్ అవతారిక ఆయన అంటున్నారు మనిషి పొందే కష్టాలన్నిటికీ హాని అంతటికీ మూలము విషయ ధ్యానము అంటే ఇంద్రియభోగముల చింతన అని మనం చెప్పడమైనది అంటున్నారు ఈజ్ ఈజ్ మేకింగ్ ఏ ఫైనల్ ఎస్టాబ్లిష్డ్ స్టేట్మెంట్ అంతే నిర్ధారితంగా చెప్పేస్తున్నాం సో సర్వ అనర్థానికి మూలము విషయ అభిధ్యానం మనం భోగాసక్తి కలిగి భోగ విషయాల గురించి అలా ధ్యానం చేస్తూ ఉంటాం ఇప్పుడు భోగనం చేస్తూ ఉంటాం వాటిని గురించి చింత చేస్తాం చింతిల్లుతూ ఉంటాం అదే మనకు వచ్చే కష్టాలన్నిటికీ మూల కారణం అవుతుంది అంతకంటే వేరే ఇంకో కారణమే లేదు ఇంకా మోక్షకారణం చెప్పేస్తున్నారు రెండో వాక్యంలో ఇప్పుడు మోక్షకారణం ఇద ముచ్చేది అంటే ఇంక రాబోయే శ్లోకంలో మోక్షకారణం చెప్పేస్తున్నారు అంటే మీరు ఈ విధంగా విరక్తులుగా జీవిస్తే మీకు మోక్షం వచ్చేస్తారు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 యుర్ యుఆర్ ఫ్రీ ఆ బాండేజ్ నుంచి బయటపడిపోతా సో ఈ విధంగా గీతలో చాలా చాలా సూక్ష్మాత సూక్ష్మంగా చెప్పేస్తా నువ్వు విరక్కుగా సింపుల్గా బతికితే నీకు మోక్షం వచ్చేస్తుంది నువ్వేమో భోగాలంత పరుగులు ఎత్తుతున్నంతసేపు నీ బతికితే అని అలాగే సెటిల్ చేసి చెప్పేస్తున్నావు సో ఇంకా దెర్ ఈజ్ నో స్కోప్ ఫర్ ఫర్దర్ ఆల్టర్నేటివ్స్ అండ్ ఆల్ దాట్ వెరీ ఎస్టాబ్లిష్డ్ వేలో చెప్పేటువంటి పద్ధతి సో రాగద్ ఇంద్రియై విషయాన్ చరణ్ నేను కొంత ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంద్రియములు మనకి భగవంతుడు ఐదు ఇంద్రియాలు ఇచ్చాడు బయట ఐదు విషయాలు పెట్టాడు సో ఎందుకోసం చేశాడు అంటారు అలాగా అంటే ఆ ఇంద్రియాలతో ఆ విషయాలను మీరు అనుభవించండి అనే చేసాడు కన్ను ఇచ్చింది దేనికి రూపాలను చూడమని ఇచ్చాడు ఏదో గాంధారీ లాంటి ఎక్సెప్షనల్ కేసెస్ తీసి పక్కన పెడితే ఈ కళ్ళు ఇచ్చినందుకు రూపాలని చూడటమే తప్పు కాదు చెవులు ఇచ్చిన వచ్చాడు దేవుడు బయట శబ్దాలని వినడమే కాబట్టి దీన్నే విషయాన్ ఇంద్రియైరం ఇంద్రియములతో విషయములను భక్షించుట చర చర భక్షణ భక్షి అంటే స్వీకరించుట కంటితోటి క్రికెట్ మ్యాచ్ను స్వీకరిస్తాం నాలుగుతోటి స్వీట్లు హాట్లు స్వీకరిస్తాం చెవులతోటి సౌండ్లు స్వీకరిస్తాం ఆ రకంగా ఐదింద్రియాలతోటి ఐదు భోగాల్ని స్వీకరిస్తూ ఉండడం తప్పేం కాదు డూయిట్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 కాబట్టి స్వీటు పుల్లారెడ్డి స్వీట్ తిన తప్పేయలేదు కానీ పుల్లారెడ్డి స్వీట్ లేకపోతే భిక్ష ఏమిటి అసలు దాన్ని భిక్ష అంటామా అనే ఆ రకమైన రాగద్వేషాలు ఉండవు సో అది రాగద్వేషం అంటే రాగం అంటే సో ఒకసారి భండారా అవుతోంది ఓ మహాత్ములు ఉన్నారు ఆది భండారా బ్రహ్మ సాక్షాత్కారోయ్యారుషికేశ్లో ఈరోజు భండారాలో బ్రహ్మ సాక్షాత్కారం అయిపోయిందండి క్యోం క్యం అని ఆడో ఎందువల్ల ఎందువల్ల అడిగితే దేఖో ఆ హల్వా వస్తుంది చూడు దాన్ని చూస్తే నీకే తెలుస్తుంది అని అన్నారు అంటే మన నిన్న భండారా మాట అబ్బే నిన్న భండార అంతా సంసారంలాగా చప్పచప్పగా ఉంది సో అది అంటే రోజు భండారాదోక్ష ఏదో ఉంటుంది దాని మీద ఇటువంటి రాగద్వేషాలు సో సపోజ్ ఇద్దరు సన్యాసులు కూర్చొని ఇలా మాట్లాడుకుంటున్నారనుకోండి భిక్ష యొక్క మంచి చెడుల గురించి మాట్లాడుకుంటున్నారనుకోండి దాని అర్థం ఏంటి ఆ రాగద్వేషాలు వచ్చేసే అర్థం సో రాగద్వేషములు లేకుండగా భిక్ష చేయటంలో తప్పేండి రాగద్వేషపూర్వకంగా చేస్తే యూఆర్ మేకింగ్ ఏ మిస్టేక్ అది సన్యాసులేఖర్లేదు గృహస్థులైనా ఎవరైనా గీత మానవ మాతృడికి బోధించరు కానీ ఒక కేటగిరీస్ చేసి బోధించలేదు మ్యాన్ ఈజ్ నాట్ కట్అప్ ఇంటూ వేరియస్ థింగ్ ఇట్ ఈజ్ మెడ్ ఫర్ హ్యూమన్ బీయింగ్ ఆ ఇంద్రియములు ఎలా ఉండాలి ఆత్మవశ్య భక్షించటం తప్పేం ఇప్పుడు గుర్రం ఉందనుకోండి గెడ్డి మేస్తూ ఉంది తప్పు లేదు దొల్లుతోంది తప్పేం లేదు విశ్రాంతిగా ఉంది తప్పేం లేదు మీరు దాని మీద ఎక్కి స్వారీ చేయాల్సిన టైం వచ్చింది అప్పుడు రమ్మని మీరేమో ఏల వేశారు గుర్రాన్ని ఏలవేసి పిలుస్తారో ఏదో ఏదో పద్ధతి ఉంటుందిగా గుర్రాన్ని పిలిచే పద్ధతి అది రాదు అప్పుడు ఎలా ఉంటుంది అలా ఉండకూడదు ఆత్మవశ్యై మీరు ఎప్పుడైతే రమ్మంటారో అప్పుడు అది విశ్రాంతి తీసుకుంటే విశ్రాంతి తీసుకోవడం మానేసి వచ్చేసేయాలి గడ్డి మేస్తుంటే మేడం మానేసి వచ్చేసేయాలి ఇంక ఏ పని చేసుకున్నా ఆ పనిని బంధు పెట్టేసి వచ్చేసేయాలి వచ్చేస్తే మీరు స్వారీ చేసేయడానికి సిద్ధంగా కావాలి అది ఆత్మవశ్యం అలా గుర్రం మీ వశంలో ఉంది అని అర్థం ఆ విధంగా ఇంద్రియములు మన వశములో ఉండవలను ఆత్మవశ్య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 పూర్వం అప్లికేషన్ ఫారం రాసేపుడు హై స్కూల్లో చదివే రోజుల్లో సెలవు చీటీ రాసేవారు అయ్యా నేను ఈరోజు మా నాయనగారితో కలిసి పక్క ఊరికి వెళుతున్నాను కాబట్టి ఈరోజు నేను తరగతులకు హాజరు కాలేకపోతున్నాను మీ విధేయుడు కామా కింద సంతకం పెట్టారు అది విధేయుడు అంటారు అంటే చెప్పిన మాట వినేవాడు అని అర్థం సో ఈ విధేయుడు అనే మాట ఒబీడియంట్ అని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తాడు ఒబీడియంట్ అంటే ఇంట్లో కుక్కపిల్ల తప్పించి ఎవళ్ళు చెప్పిన మాట వింట ఆ కుక్క పిల్లకి వీడేమో ఏమో ఆహారవధి ఇస్తాడు కాబట్టి దానికి విశ్వాసం ఉంటుందని ఏదో అంటారు కుక్కకు విశ్వాసం ఉంటుందని మంచిది సో అది విశ్వాసం గల జీవిగలుగా అది యజమాను చూసి తోకదారిస్తుంది తోక ఆడిస్తుంది తర్వాత వీడు చెప్పిన మాట కూర్చోమంటే కూర్చుంటుంది వీడు బంతి విసిరితే తెచ్చి కుక్కొక్క కుక్కానికి అంతకంటే ఘనకార్యం ఏం చేస్తుంది బంతి విసిరితే తెచ్చి పెడుతుంది సో బయట నిలబడు అంటే మళ్ళీ బయట నిలబడుతుంది ఆ ఇప్పుడు లోపలికి రాంటే లోపలికి వస్తుంది అది మినహాయించి ఇంక ఎవ్వళ్ళు చెప్పిన మాట వింటారు ఎవళ్ళలోనూ విధేయత లేదు అలాంటి యజమాని వాడి బ్రతుకు ఎంత దుర్భరమో ఈ మనస్సు విధేయంగా లేకపోతే వాడి బ్రతుకు దుర్భరం కొంతమంది కంప్లైంట్ చేస్తారు మనస్సు చాలా కల్లోలంగా ఉంటుండండి కల్లో మీ మనస్సు కల్లోలంగా ఉంటే ఇంకొకడు ఏం చేస్తాడు కండి కానీ సపోజ్ మీరు వెళ్ళి చేయమంటే వాడు ఏం చేస్తాడండి ఇప్పుడో మీ చేయి లాగుతోందంటే పైన మలాం పట్టి ఏదో వేసి తనకేదో వేడి నీళ్ళు కాపడం ఏదో పెడతాడు ఏదో అలాంటి అలా చేయగలుగుతాడు మీ మనస్సు కల్లోలంగా ఉందంటే ఎదురు ఏం చేస్తాడండి ఎప్పటికైనా వాడు ఏదైనా సలహా ఇస్తాడు ఆ సలహా పట్టుకుని ఆ మనస్సుని వశం చేసుకోవాల్సిన పుచి మీనెత్తి మీదే ఉంటుంది కానీ పైవాడు ఏం చేస్తాడు పోనీ వాడికి ఏమైనా చెక్కు రాసి ఇచ్చేస్తే మీ మనస్సును సెటరేట్ చేసేస్తాడు ఆవిడు లేకపోతే వాడికి వకాల్తనామా ఇచ్చేస్తే అలా అయిపోతుందా పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తే అయిపోతుందా లేకపోతే పూజల్లోనూ వాటిల్లోనూ ఇంతవరకు పూజను ఏం చేశానో ఇప్పుడు నాకు ప్రతినిధిగా నువ్వు కూర్చొని పూజ చేయి ఇంకోన్న కూర్చోబెట్టి వీడు వెళ్ళిపోవచ్చు అలాంటి పాసిబిలిటీ సార్ దే అలాగే ఏమైనా చేయగలుగుతారా మీరు మైండ్ విషయంలో అరే మైండ్ మీ వశయంలో మీ మైండ్ మీ వశయంలో ఉండాలి ఉందా లేదా లేదు మరి లేదు లే మరి ప్రపంచాన్ని వశంలో తెచ్చుకునే ప్రయత్నం ఎందుకు మీ మైండ్ వశంలో తెచ్చుకోండి అలెగ్జాండరు ప్రపంచాన్ని ప్రపంచ విజేత అన్నారు ప్రపంచ విజేత అంటే చాలా భాగం జయించాడు ఏషియాలో ఏషియా ప్రపంచం అనుకుంటే ప్రపంచ విజేత కానీ అతని మనస్సు మీద అతనికి ఏ రకమైన అధికారము లేదు మనస్సు కల్లోలంగా ఉందనుకోండి ఈ లోపల దెర్ ఈజ్ ఎ కాల్ ఆన్ డ్యూటీ డ్యూటీ కాల్ వచ్చిందనుకోండి నా మనస్సు కల్లోలంగా ఉంది నేను డ్యూటీ చేయను అంటే అది అదేమన్నమాట అది కాబట్టి విధేయ ఆత్మ మనస్సు వశములో ఉండవలే ఎంతటి కష్టమైనా కానీ ఎటువంటి అన ఎటువంటి ఆపదలో ఉన్నా మనస్సు కంట్రోల్లో ఉంటుంది అటువంటి వాడికే ఇంద్రియములు కూడా వశములుగా ఉంటాయి ఆత్మవశ విధేయ ఆత్మ ఇలా జీవిస్తూ ఇటువంటి మానసిక స్థితిని ఇంద్రియములపై కమాండ్ని నిర్మాణం చేసుకుని మనం జీవిస్తే అప్పుడు మనకు ఏమిటి లభిస్తుంది ప్రసాదం లభిస్తుంది ప్రసాదం అధిగతి ఇప్పుడు మీరు ఒక పెద్ద రిచువల్ చేస్తారు పెద్ద పూజ చేస్తారు ఆ పూజ చేస్తే మీకు ఏమిటి లభిస్తుంది ప్రసాదం లభిస్తుంది పూజ యొక్క కల్బినేషన్ ఏమిటండీ ప్రసాదం అంచేతే కొంతమంది ఏం చేస్తారంటే ప్రసాదం టైంకి వెళ్తారు ప్రసాదం టైంకి వెళ్ళారంటే అర్థం అంటే పూజ పూజ పర్యవసానం అయిపోయింది పూజ సమాప్తి చెందింది అని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 మన వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు కమర్షియలైజ్ కామర్స్ అంటే ఉడికే ఏదో ప్రసాదం అమ్మడం కొన్నాం ఆ కామర్సే కాకుండా అసలు మొత్తాన్ని రిలిజియన్ అంతని కూడా ఇన్ ఇన్ లెటర్ అండ్ ఇన్ స్పిరిట్ కామర్స్ చేసి పెట్టేశారు ప్రసాదం తింటే పుణ్యం వస్తుంది ప్రసాదం తినకపోతే పుణ్యం రాదు ఎక్క ఉంటావు దే ప్రతిదానికే ఎక్క ఉంటాయి సత్యనారతానికి వెళ్ళారనుకోండి మీరు బజార్లో పని మానుకుని ఆ టైం ప్రైమ్ టైం అంటారు దాన్ని ఇంపార్టెంట్ మీ పర్సనల్ వర్క్స్ చేసుకోవాల్సిన టైం పని మానుకుని సత్యనారాయణ వెళ్ళారు ఎందుకు వెళ్ళారు పుణ్యం కోసం ఏ ప్రసాదం తినకపోతే పుణ్యం రాదు ప్రసాదం తినేస్తే పుణ్యం వచ్చేస్తుంది లాస్ట్ మినిట్ దాకా మొత్తం వ్రతం అంతా మీరు అటెండ్ కాకపోయినా ప్రసాదం దగ్గరికి వెళ్ళేస్తే మీ పుణ్యం మీకు వచ్చేస్తుంది మీ కోట మీకు మీ కోటా పుణ్యం మీకు వచ్చేస్తుంది ప్రసాదం వాళ్ళు ఇష్టం అంటే మీరు తీసుకోకుండా వెళ్ళిపోయారు అనుకోండి మీ పుణ్యం అంతా కూడా పోతుంది ఆ ప్రసాదం అంతా ఇలాగా చేతిలో వాడు వేస్తాడు దీన్ని కలగతుకున్నట్లో వేసేసుకుంటే మీ పుణ్యం మీకు వచ్చేసింది అకౌంటే అకౌంటింగ్ పెట్టేయడం దాన్ని అంటే స్పిరిట్లో ప్రసాదం అమ్మడం కొనం ఆ ప్రసాదం ఇంకో రెండు ఎక్కువ లడ్డూలు ఇస్తే దానికి లంచం ఇవ్వడం ఈ రకమైన కామర్సే కాకుండా ఇన్ స్పిరిట్ ఆల్సో కామర్స్ ఎక్కడికక్కడికి పుణ్యం ఎక్కువ ఉంటుంది ఒక ఆయన కాలువ ఒడ్డు మీద కూర్చున్నారు నేను అటు వెళ్తున్నా నన్ను ఎవడో కార్లో తీసుకెళ్తున్నారు అంబాసిదర్ కారులో అది ఆరు డైరెక్షన్స్లో మూవ్ అయితే ముందుకు సాగుతాం పెద్దవారు మంచి విద్వాంసులు అయ్యా రండి దయచేసి కార్లో వెళ్దాం మిమ్మల్ని నేను దింపేసి వెళ్తా నాకేమో అర్జెంట్ లేదు కొంచెం డివియేషన్ అయినా పర్వాలేదు అంటే ఆయన ఇంకొక స్నానం బాకీ ఉందండు ఆయన ఇంకా ఎన్ని స్నానాలు చేశారు రెండు స్నానాలు అయిపోయాయి నేను వెయిట్ చేయడం కష్టం పోనీ నేను వెయిట్ చేస్తాను మీకు సేవ చేయాలనే కోరిక స్నానం చేసేసి రండి అంటే ఆయన అన్నారు ఇంకా టైం ఆ ముహూర్తం కాలేదన్న అంటే సరే అప్పుడు అవుతుంది ముహూర్తం పదకొండు ఉన్నారవును కొందరు రెండు స్నానాలు చేశారు కదా ఇప్పుడు మూడో స్నానం చేయకపోతే నష్టమే వచ్చింది కొని వచ్చేయండి మీరు పెద్దవారు క్షమపడతారు అని ఎవరో పక్కన ఉన్న వాళ్ళు సజెస్ట్ చేశారు పోనీ వెళ్ళిపోండి నడిచి వెళ్ళడం కంటే కారులో వెళ్ళిపోవడం తెలియదు కదా అంటే ఆయన చెప్పిన సమాధానం ఏంది నేను ఆశ్చర్యపోయా ఆయన అన్నారు మూడో స్నానం చేయకుండా వెళ్ళిపోతే రావలసినంత పుణ్యము రాదు అని చెప్పాను అంటే నేను ఆశ్చర్యపోయాను ఏమిట ఆయన చేసాను ఆయన మీద వ్యక్తిగతంగా ఆశ్చర్యమే కాదు సో మైండ్ ఎలా ఫంక్షన్ చేస్తుంది అంటే మూడో స్నానం చేస్తే ఆయనకు ఆ అకౌంట్లో పుణ్యం పడిపోతుంది దట్ విల్ బి యూస్ఫుల్ ఇంకొక ఇంతసేపు ఆగే ఇంకొక అరగంట ఆగేమనుకోండి ఇంకో వంద రూపాయలు జబులోకి వస్తాయి కెన్ మేక్ యూసెల్ఫ్ ఫిట్ అన్నట్లుగా అలా ఆ లెవెల్కి పట్టుకొచ్చి పెట్టారు ఆయన అది చూసి నేను ఆస్తి సో అలాగే దాన్ని మరీ అంత కామర్స్ కింద దాన్ని చేయొద్దు స్పిరిట్లో ప్రసాదం అంటే ఇట్స్ స్టాండ్స్ ఫర్ ది మన ప్రసాదం మనస్సు యొక్క హార్మోని ట్రాన్స్లేట్ చేయాలంటే ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేస్తామండి కష్టం కదండి ప్రసాద శబ్దాన్ని మీరు తేటపడి ఉన్నది అది కల కలిచి కల కల కల కలవడం కూడా లేదు నీటి రెండు దోషాలు ఉంటాయి నీటిలో మనస్సులో రెండు దోషాలు ఉంటాయి అందుకోసమే ప్రసాద శబ్దం వాడతారు నీటిలో దోషాలు ఏమిటంటే ఒకటి మురికి ఉంటుంది దాంట్లో టర్బిడ్గా ఉంటుంది వాటరం అదొక అదొక దోషం రెండో ఆదోషం ఉంటే మీకు నీటి అడుగును ఏదైనా ఉంటే కనపడదు టర్బిడ్ వాటర్లో ఏం కనపడుతుంది బుద్ధుని విగ్రహం పడిపోతే కనపడలేదు వాళ్ళకి బుద్ధుని విగ్రహం అదే నల్లపోసాయం కాదండి అది కొండంత విగ్రహం అది పడిపోయింది ఇది హుస్సేన్ సాగర్లో అది ఎక్కడో రఫ్గా పడిపోయిందని తెలిసింది అది ఎక్కడో కనపడితే దానికి ఏవో మోకులో ఏవో కట్టిపైకి ఆగచ్చు ఏదో చేయాలి కదా వీళ్ళు దిగారు డైవర్సు అయ్యా ఏం కనపడలే వైకొచ్చి చెప్పారు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 ఆ కొలను ఒకటి ఉన్నది మీలో కొంతమంది చూసి ఉంటారు ఆ కొలను ఎవళ్ళు స్నానాల కని దిగి గడిబిడ చేస్తాం చిన్న కొలను అంటే పది మంది దిగితే అది పడైపోదా వాటరు ఇది ఎప్పుడూ ఫ్లో అవుతూ ఉంటుంది కాబట్టి క్లీన్గా ఉంటుంది ఎవళ్ళు స్నానం చేయకుండా ఉన్నప్పుడు కనుక మీరు చూస్తే అది స్వచ్ఛంగా ఉంటుంది కదలదు అప్పుడు చిత్రం ఏంటంటే అది క్వైట్ డీప్ డీప్ అంటే దాకా వస్తుంది బట్ యూ కెన్ సి ఆల్ ది వే డౌన్ అండ్ ఆ బెడ్ ఉంటుంది ఇప్పుడు స్టోన్ బెడ్ అది అది స్పష్టంగా కనపడుతుంది ఆ స్టోన్ మీద గీతలు ఉంటే కనపడుతుంది అక్కడ ఏదైనా మీరు ఒక నయా పైస ఉండేది ఆ రోజుల్లో మరి ఇప్పుడు లేవు నయా పైసలో నేను నయా పైస వేశాను చూస్తే కనపడింది ప్రసాదం అది ప్రసాదం నీటికి అది ప్రసాదం మనస్సుకి సరిగ్గా వర్తిస్తుంది ఎందుకంటే మనస్సులో రెండు దోషాలు ఉంటాయి ఒకటి మనస్సులో ఉండే కాలుష్య కాలుష్యం దాన్ని రాగద్వేషాలు ఉన్నాయి మనస్సు ఇంప్యూరిటీ ఆఫ్ ది మైండ్ అని మీరు వింటూ ఉంటారు మనస్సు మలినంగా ఉన్నది ఏమిటి మలినం మలినం అంటే ఏమిటి మీరు లక్ష చెప్పచ్చు పెద్దలు ఇష్ట రాయచ్చు వాటిని అన్నిటినీ కండెన్స్ చేసేసి రెండు మాటల్లో చెప్పండి అంటే రాగద్వేషం అంతే అయిపోయింది కామక్రోఫలోభమోహమ మాత్సర్యాలు రాగద్వేషాల్లో అవన్నీ ఇంక్లూడ్ అయిపోయి ఇంకా మీరు ఏమైనా చెప్తే చెప్పండి అవన్నీ ఇంక్లూడ్ అయిపోతుంది ఈ రాగద్వేషాలు తగ్గాయంటే తగ్గితే సరిపడుతుంది తగ్గితే చాలు ఆ రాగద్వేషాలు మీకు తగ్గాయంటే మీకు వాటర్ ఎలాగైతే బూడిద దుమ్ము అలీ లేకుండా ఆ టర్బిడిటీ లేకుండా స్వచ్ఛంగా ఉంటుందో మనస్సు అలా స్వచ్ఛంగా ఉంటుందో ప్రశాంతంగా హాయిగా ఉంటుంది ఒకటి రెండవ దోషం ఏమిటంటే మనస్సు నిరంతరం అలాగా కదలాడుతూ ఉంటుంది నా కదలాడి పద్ధతి కూడా మీకు నేను నిన్న మనం చేసాను ఒక థాట్ బయలుదేరు ఆ థాట్ ఇట్ జనరేట్స్ ఎయిన్ ఆఫ్ థాట్స్ ఒక థాట్ ఇట్ జనరేట్స్ ఎయిన్ ఆఫ్ థాట్స్ నూడిల్స్ మీరు ఎప్పుడన్నా చూసారా నూడిల్స్ ఒక నూడుల్ తీసుకున్నారనుకోండి ఎన్ని నూడిల్స్ వస్తాయి పైకి పాతికి నూడిల్స్ వస్తాయి ఒక నూడిల్ని మీరు తీసుకుంటే పాతికి నూడిల్స్ ఇస్తాయి దీన్ని నూడిల్ థింకింగ్ అంటారు ఇట్ దిస్ కాల్ నూడిల్ థింకింగ్ నూడిల్ థింకింగ్ అంటే మీరు ఒకదాంతో మొదలుపెట్టి అలా అలా వెళ్ళిపోతూ ఉంటారు రోడ్డు మీద వెళ్ళారు టొయోటా కార్ కనపడుతుంది టొయోటా కార్ కనపడిన వెంటనే అటే థింక్ కార్ అంటే జపనీస్ కారే కార్ ఓకే జపాన్ సెకండ్ వరల్డ్ వార్లో స్మాష్ అయిపోయింది ఏం మిగలేదు అయినా విత్ వెరీ షార్ట్ టైం ది హెడ్ వీ బిల్ట్ ఈ ఎకానమీ గ్రేట్ పీపుల్ వెరీ హార్డ్ వర్కింగ్ అసలు సెకండ్ వరల్డ్ వార్కి జపాన్కి సంబంధం ఏమిటని మీరు ఆశ్చర్యపడవచ్చు కేరళ హార్బర్ మీద అటాక్ చేశారు వీళ్ళు జపాన్ వాళ్ళు వెళ్ళి శుద్ధ నివసం దాని వల్లనే వాళ్ళ సెకండ్ వరల్డ్ వార్లో వినాశం వాళ్ళ నెట్టి మీద అమెరికా అమెరికా వాడి మీద రాయి వేస్తే వాడు కొండ పారస్థాలు తీసుకొచ్చి మీద వాళ్ళు చాలా ఎనివే సెకండ్ వరల్డ్ వార్ పెరల్ హార్బర్ అటాక్ పెరల్ హార్బర్ అంటే అమెరికా మెయిన్ల్యాండ్ కాదు నా తలకాయ కాదు మెయిన్ల్యాండ్ నుంచి వెయ్యి మైళ్ళ దూరంలో సముద్రంలో ఓ చిన్న ద్వీపం ఒకటి ఉందో అక్కడ హార్బర్ ఉంది ఆ హార్బర్ మీద వీడు అటాక్ చేసాడు పెరల్ హార్బర్ కెరల్ హార్బర్ బీచ్ ఈజ్ అ బ్యూటిఫుల్ బీచ్ చాలా అందంగా ఉంటుంది బీచెస్లో ప్రపంచంలో అందమైన బీచ్ల్లో ఒకటని అంటారు నిజానికి మన గోవాలో కూడా బీచ్ చాలా బాగుందని అక్కడ కూడా ఈ మధ్యకాలంలో బాగా డెవలప్ చేశారని విన్నాను నేను చాలు అండి ఇంతవరకు సో టొయోటా దగ్గర మొదలుపెట్టి గోవా బీచ్ దగ్గరికి వచ్చాను దీన్ని నూడిల్ థింకింగ్ అంటారు టొయోటా కారు రోడ్డు మీద కనపడ్డ మంది కూడా కదా ఆ కారు రోడ్డు మీద కనపడింది టొయోటా అనే పేరు చూసి అక్కడి నుంచి గిరగిరగిర తిరిగి గోవా బీచ్ దగ్గరికి వచ్చారు ఇవన్నీ హార్మన్లెస్ థాట్స్ వీటి పెద్ద హార్మన్ గురికే దృష్టాంతం కోసం చెప్తా ఇదే మీరు ఆలోచించండి మీకు బావమారు గుర్తుకొచ్చాడు అనుకోండి ఇంకా బాబుమరుతు దగ్గర నుంచి మొదలుపెట్టి అది ఎలా అనుకోండి దట్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ నూడిల్ థింకింగ్ సో దానివల్ల మనస్సులో బిల్డప్ అని అంటారు అలా హ్యూజ్ బిల్డప్ వచ్చేసి ఎప్పుడైతే బిల్డప్ వచ్చేసిందో మనస్సు చాలా కల్లోలితం అయిపోయింది సో ఇది రెండవ దోషం కంటిన్యూస్ మూవ్మెంట్ ఆఫ్ ది మైండ్ వన్ థాట్ జనరేటింగ్ అనదర్ థాట్ ఏ చైన్ ఆఫ్ థాట్స్ సో ఈ చలనము ఇది రెండవ దోషం సో మనస్సుకున్నటువంటి రెండు దోషాలు రాగద్వేషములనే దోషము అది మాలిన్యము చంచలత్వము ఈ రెండు దోషాలు ఉన్నాయి ఇప్పుడు రాగద్వేషాలకి ఆపోజిట్ హార్మోని సమరసత అంటే మీరు రసత ఆ రసం దట్ సెన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ ఆ రసము మీకు ఎప్పుడూ ఉంటుంది అనుకూల పరిస్థితిలోనూ ఉంటుంది ప్రతికూల పరిస్థితిలోనూ ఉంటుంది దాన్ని సమరసత హార్మోని అంటారు ఇట్ ఈస్ ది ఆపోజిట్ ఆఫ్ రాగద్వేష అండ్ దాన్ని పైట్యూడ్ అంటే అంటే కాంగ్గా ఉందనమాట కదలిక ఎక్కువ శాంతంగా ఉన్నది శాంతము లేక సౌఖ్యము లేదు జాగరాలి స్వామి సో ఈ రెండూ కలిస్తే సమరసత సౌఖ్యం సమరసత అంటే ఏమిటి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 ఐవ్ టు షిఫ్ట్ ది ప్లేస్ ఇల్లు మార్చాలి ఆ ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి ఈ ట్రాన్స్ఫర్ గొడవలు ఎలాంటివరకు ఉంటే మినిస్టర్ దాకా వెళ్ళిపోతాడు ట్రాన్స్ఫర్ ఇట్ ఈజ్ ఎ హ్యూజ్ థింగ్ ఇట్ ఈస్ ఎందుకు ట్రాన్స్ఫర్ వై హీ నీడ్స్ ట్రాన్స్ఫర్ అమెరికాలో ఆంధ్రప్రదేశ్లో ఓ ఊరి నుంచి ఇంకో ఊరికి వై షుడ్ హీ సీక్ ట్రాన్స్ఫర్ వై షుడ్ హీ ఆస్క్ ఫర్ ట్రాన్స్ఫర్ ఏదో సమయం ఎకనామిక్ ఇంప్లికేషన్ ఉంటే ఐకెన్ అండర్స్టాండ్ ఏదో భారీ ఉద్యోగం చేస్తుంది బట్ వీటికి ఏదో ఏదో ఉంటుంది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 అంతే ఎందుకంటే వారం అవగానే ఈ మైండ్ ఏమంటుందంటే ఒక అప్పు కాఫీ తాగుతామంటే దొరకదిని గంగాతటం మీద వచ్చిపడ్డామే ఇదే చక్కగా న్యూ జెర్సీలో ఉంటే స్టార్ బక్స్ ఎక్కడ పడితే ఎక్కడే ఉంటుంది హాయిగా కాఫీ తగ్గుండి వాళ్ళమని చెప్తుంది అక్కడికి వెళ్ళేది వారం అయ్యాపగా అలా చెప్తుంది అంటే మైండ్ సమరసత హార్మోనీని డిస్కవర్ చేయటం దానికి చేత కాదు వీడు ఇండియాలో ఉన్న సేపు అమెరికా ఉంటే బాగుంటుందంటే అమెరికా వెళ్ళిన తర్వాత ఇండియా వచ్చేస్తే బాగుంటుంది అంటే వీడు హార్మోని ఎక్కడ ఉన్నవాడు అక్కడే హార్మోని డిస్కవర్ చేయచ్చు ఏ కాలంలో ఉన్నవాడు ఆ కాలంలోనే హార్మోని డిస్కవర్ చేయొచ్చు హీ డజెంట్ బికాస్ హీ హీ హీ డజెంట్ నో ది ద క్లూ హీ డజంట్ క్లూ ఆ హార్మోని ఆ సమరసత అది ఈ సమరసత ప్రశాంత నిశ్చలత్వము క్వైట్యూబ్ ఈ రెండూ కలిస్తే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 నిశ్చలత్వము తక్కువ చలనం మినిమం మూమెంట్ ఉంటుంది ప్రసన్నంగా సమరసంగా ఉంటుంది అంటే హీజ్ ఇన్ హార్మోని హీజ్ ఓకే హీఈ దట్ సెన్స్ ఆఫ్ వెల్బీయింగ్ అన్నది ఇట్ పెర్సిస్ట్ ఎక్కడున్నా అండ్ గుహలో తీసుకెళ్లి పారేసినా ఆ పర్వాలేదు బాగానే ఉంది అనుకుంటాడు ఒక హంసతూలిగా తల్పం మీద ఒక ఎయిర్ కండీషన్ రూమ్లో పారేస్తే బాగుంది అనుకుంటాడు హీ డజెంట్ వాంట్ థింగ్స్ టు బీ అదర్ దాన్ వాట్ దే ఆగ్ దట్ ఈస్ ది సమరసత దిస్ ఈజ్ అవర్ కర్స్ మన జీవితంలో కర్స్ ఏమిటంటే ప్రతి దానికి మనం గగ్గోలు పెడతాం మొన్న వర్షాల కోసం గగ్గోలు పెట్టాం ఇప్పుడు ఎండల కోసం గగ్గోలు పెడతాం మళ్ళీ ఎండ వస్తే వర్షాల కోసం గగ్గోలు పెడతాం వేసం అంతా వర్షాల కోసం ఏడుస్తూ మనం జీవితం గడుపుతాం వర్షాల కోసం కంగారు పడతాం వర్షాకాలం అంతా వర్షాలని తిట్టుకుంటూ ఓవైపున తిరుగుతూనే ఉంటాడు ఇంకోవైపున దానివల్ల కలిగే లాభం చెప్తాడు వర్షం వచ్చి ట్రాఫిక్ అంతా అతలాకుతలం అయిపోయిందని గొగ్గోలు పెట్టేస్తాడు ఇప్పుడు ట్రాఫిక్ కొంచెం డిస్టర్బ్ అయితే అయింది ప్రాణులకి జీవనం వచ్చింది కదా మళ్ళీ అంటాడు శ్రీరామ్సాగర్ ప్రాజెక్ట్ నిండింది అంటాడు ఆరేళ్ళలో ఎప్పుడు నిండాది ఇప్పుడు నిండింది అంటాడు ఇప్పుడు వీడు వీడు ఎప్పుడూ సంతోషం ఓవైపున హర్షం ఇంకోవైపున దుఃఖం ఇంతే ఇంతేగాని సమరసత ఎదగడం ఈ మీడియా వచ్చి మనిషికి సుఖం లేకుండా చేసి పరిస్థితి ఇది వరకునే ప్రయాణం చాలా కష్టపడి స్లోగా చేసేవారు ప్రయాణం కామ్గా ఉండేవారు ప్రసన్నంగా ఉండేవారు ఇప్పుడు ప్రయాణం చాలా కంఫర్టబుల్గా క్విక్గా అయిపోతూ ఉంటుంది టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది ఏటో ఢిల్లీలో విమానం ఎక్కితే రెండు గంటలు బ్రేక్ఫాస్ట్ పూర్తయ్య హైదరాబాద్లో ఉంటామండే ఢిల్లీలో విమానం ఎక్కుతాము అది పైకి లేస్తుంది ఈ లోపల ఎవరో అమ్మగారు వచ్చి మనకు చక్కగా బ్రేక్ఫాస్ట్ ఇస్తారు దాంట్లో ఏమో ఒకటి రెండు ఐటమ్స్ బాగానే ఉంటాయి వాటిని మనం సెటిల్ చేసే లోపల అప్పుడే ఇది దిగడం ప్రారంభిస్తుంది ఆ ప్లేట్లో అవి తీసుకెళ్లేప్పటికి న్యూస్ పేపర్ కూడా ఏదో ఇస్తాడు అది చూసేప్పటికీ హైదరాబాద్ వచ్చిందంటాడు దీంట్లో వీటికి టెన్షను ఏ ఈ గంటన్నరలో ఉన్న ఎందుకు టెన్షన్ ఎందుకు పొద్దున్న పదింటికి రావాల్సిన విమానం సాయంకాలం ఆరింటికి వచ్చినా కూడా టెన్షన్ కూడా ఎందుకంటే స్టిల్ యు ఆర్ మేకింగ్ యు డైర్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 అట్ ఈస్ టేస్ అటు హేస్ టు గో విమానం ఎక్కడ పడితే అక్కడ ఆగదు బస్సు సాగినట్టుగా ఆగదు అదేం స్లోగా వెళ్ళలేదు ఫాస్ట్గా వెళ్ళలేదు దాని స్పీడ్ ఫిక్స్ అయి ఉంటుంది అదే డైరెక్షన్లో పోతుంది ఇంకే డైరెక్షన్లో వాడాలి ఆ పారామీటర్స్ దాంట్లో ఫీడ్ ఇచ్చి ఆటో పైనట్లో పోతాయి విమానాలు కంటితో చూడడానికి ఏముంటుంది చూడడానికి ఏముండదు ఇన్ ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్యకాలంలో విమానాలకి ఆ ఎదురుకుండగా అద్దం ఉంటుంది చూడండి కారు అది మూసేద్దాం ఎందుకు అర్థం ఎందుకండి వాడికి అనవసరం ఎదురుకుండా ఏం చూస్తాడు దాన్ని మూసేద్దామని ఒక ప్రపోజలు కానీ మూసేస్తే ఈస్థెటిక్స్ దెబ్బతింటాయి అది వీడికి కూడా ఈ పైలట్కి కూడా ఆ ఎంటీలోకి ఏదో ఎదుర్కొండా ఉన్న దాన్ని చూడకపోతే వాడి మనస్సు కాదు అనుకూలంగా ఉండదు సో హీ గెట్స్ ఎక్స్ట్రా స్ట్రెయిన్ అందుకోసం అర్థం పెడతారు అంతేగాని అయితే గ్రౌండ్ మీద దిగిన తర్వాత కూడా చూడడానికి అనుకూలంగా ఉంటుంది గ్రౌండ్ మీద కూడా చూడడానికి ఏమీ లేదు మీరు న్యూయార్క్ లాంటి ఎయిర్పోర్ట్స్లో గ్రౌండ్ మీద మీరు చూసేది ఏమి ఉండదు ఎవడు చూస్తాడు మీరు గ్రౌండ్ మీద దేర్ ఆర్ సో మెనీ రన్వేస్ అండ్ టూ మెనీ లూప్స్ దిస్ అండ్ దట్ వాడు చెప్తాడు ఎలా వెళ్లాలో వాడే చెప్తాడు వాడు ఆ గేటు దాకా వాడే పట్టుకొస్తాడు ట్రాఫిక్ కంట్రోలరు ఎలక్ట్రానికల్గా పట్టుకొస్తాడు గ్రౌండ్ మీద అదిగో చూసుకో కుడివైపు తిరిగి ఎడవైపు తిరిగి అలా వెళ్ళిందంటే అది స్కిడ్ అయిపోతుంది ఇట్ ఓంట్ వర్క్ లైక్ దట్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 ఇప్పుడు చదువుకోవాలి చదువు మంచిది అనే గుర్తింపు ఉన్నవాడికి ఏదో కొద్దో గొప్ప చదువు వస్తుంది కొద్ది వస్తుందో గొప్ప వస్తుంది గుర్తింపు ఉండాలి పీపుల్ డోంట్ హ్యావ్ ఎ వాల్యూ ఫర్ ప్రసాద ది హ్యావ్ ఎ వాల్యూ ఫర్ ఎక్సైట్మెంట్ డ్యాన్స్ చేయాలి గెంతులు వేయాలి ఎక్సైట్మెంట్కే వాల్యూ ఉంది అంతే కానీ ప్రసాదానికి వాల్యూ లేదు ఏదైనా ఎక్సైట్మెంట్ ఆర్ మొత్తుగా నిషాలోపడి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ డిప్రెషన్ నిష నిషాలో పడి ఉండడం ఆల్కహాల్ డిప్రెస్ట్ సెంట్రల్ నర్పస్ ఇష్టం చాలామంది అనుకుంటారు ఆల్కహాల్ చాలా ఉత్సాహాన్ని ఇస్తున్నారు అది డిప్రెషన్ అది సిఎన్ఎస్ డిప్రెషంట్ అది అది డిప్రెస్ చేసి పారాయి దాంతో వీడి ఫంక్షన్స్ అన్నీ కూడా స్లో డౌన్ అయిపోతాయి అయిపోయేలా మత్తుగా పడి ఉంటాడు వానపావంలాగా పడి ఉంటాడు మళ్ళీ హీ లైక్స్ ఇట్ తమోగుణం లేకపోతే బాగా డ్యాన్స్ చేసేస్తూ ఉంటాడు గెంతులు వేసేస్తూ ఉంటాడు హీ లైక్స్ ఇట్ ది అపోజిట్ రజోగుణం అంతేగాని ద బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ సత్వగుణాన్ని లైక్ చేయడం సత్వగుణం ఈజ్ గుడ్ అని అనుకోవడం సత్వగుణంలో ఉన్నవాడిని చూసి వీడికి భోగించడం చేతగాదిని రిడిక్యూ చేస్తాం వాడికి ప్రసాదం ఎక్కడి నుంచి వస్తుంది వాడికి ప్రసాదం అంటే పది రూపాయలు ఇచ్చి కొనుక్కున్న ప్రసాదమే వాడి బతు అదే ప్రసాదం ఆ మనస్సు యొక్క ప్రసాదం అనేది హి డజంట డిస్కవర్ ఇట్స్ వాల్యూ ప్రసాదం అధికచ్చి సో భాష్యం చూద్దాం రాగద్వేషలు యుక్త రాగశ్చ రావసమాసం సో రాగద్వేషములు ఏమిటండి ఈ రాగద్వేషాలను పట్టుకుని అంతలా ఉతికేస్తున్నారు వాటి అంటే దానికి ఇంపార్టెన్స్ ఉంది రాగద్వేషాలకు ఇంపార్టెన్స్ ఉంది చెప్తున్నారు ఆయన తత్పురస్సరా హి ఇంద్రియాణం ప్రవృత్తి స్వాభావికి హి హీ అంటే ఏల ఎనగా అని అర్థం బికాస్ ఈ రగద్వేషాలకింత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నాము అంటే ఇంద్రియాణం ప్రవృత్తి అంటే ఇంద్రియముల చలనము అంటే ఫంక్షన్ వ్యాపారము చేసే పని వ్యాపారం అంటే చేసే పని బిజినెస్ కాదండీ సో చేసే పని కన్ను యొక్క వ్యాపారము చూచుట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 దాన్ని స్వాభావికి అని అంటారు మీరు దాన్ని పల్లానికి వెళ్ళడానికి వీలు లేకుండా నొక్కేసి పెడితే రోడ్ల మీద ప్రవహించడం ప్రారంభిస్తుంది చెరువుల్లో ఇళ్ళు కట్టేస్తే రోడ్లు చెరువులు అవుతాయి మరి ఏమవుతుంది సో నీటి దాన్ని దాన్ని నీటికి ఇట్ ఫైన్ సిట్స్ వే మీరు అడ్డుపడకుండా ఉంటే ఇట్ ఫైన్ సిట్స్ వే భూగర్భ కూడా అసలు ఈ కష్టం మనకి రాకూడదు నిజానికి భూగర్భంలోకి మీరు నీటిని ఇంజెక్షన్స్ ఇవ్వక్కర్లా యు జస్ట్ లీవ్ ఇట్ అలో ఇట్ విల్ గో అండ్ ఇట్ విల్ ఆ భూగర్భాలనే చక్కగా నీటు నీరు ఇంజ ఇంజెక్ట్ అవుతుంది మనం ఏం చేస్తాం భూమిలోకి వెళ్ళడానికి వీలు లేని విధంగా ప్రతి చోట కూడా మీరేమో భూమిని చదువు కప్పేయటం పూడికలు తీయకుండా చెరువులను వదిలేయటం ఆ నీరు పైనే ఉంటుంది మళ్ళీ ఇవ్వపరైతే పైకి కానీ కిందకు వెళ్ళి దారి లేకుండా చేసేస్తున్నాం మనం అంచేతనే మన భూగర్భాలు అంత కదకి నీటు సహజంగా కిందకి పోతుంది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 అత్తగారు ఉన్నారనుకోండి మాల తిప్పుకుంటూ అలాగ కిచెన్లో అమ్మ కోడలు ఏం చేస్తుందో నిఘా ఇస్తారనుకోండి ఎందుకని అవసరం కాదు మన పిల్లలు కాకపోతే కోడలు రివర్స్ డైరెక్షన్లో కూడా అవ్వచ్చు పెద్దవాళ్ళు ఇంట్లో కూర్చుని ఈ పిల్లలు ఏం చేసుకుంటున్నారో వాళ్ళ మీద నిఘా వేశారనుకోండి వాళ్ళు వాళ్ళు సెన్సిటివ్ ఫీల్ అవుతారు ఇప్పుడు యంగ్ లేడీ ఉందనుకోండి ఆవిడ కొనేదో ఆవిడ చేసుకుంటూ ఉంటుంది ఏదో సినిమా పాట ఏదో కూని రాగాలు తీసుకుంటూ ఆవిడ వర్క్ చేసుకుంటుంది అనుకుంటుందండి ఇప్పుడు ఈ మామగారేమో మాల పచ్చుకుని అలా కుట్టుకుని కూర్చుంటే ఆవిడ ఆవిడ ఆ రకమైన నిఘా వేసేమవుతుంది షిబికమ్స్టెన్స్ వెంటనే ఆ కూని రాగం ఆపేస్తుంది కూని రాగం ఆపేసిందంటే అర్థం షీఈ్ అన్కంఫర్టబుల్ ఇమ్ హిజ్ ప్రజెన్స్ అని అర్థం కానీ కదా ఆయన ప్రజెన్స్లో అన్కంఫర్టబుల్గా ఉంది ఎంతకాలం భరిస్తుంది ఈ అన్కంఫర్ట్ని ఎంత కాల ఈ డిస్కంఫర్ట్ని ఎంతకాలం భరిస్తుంది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 సపోజ్ ఒక వ్యక్తికి నేను ఫ్రీడమ్ ఇచ్చాననుకోండి ఐ బికమ్ ఫ్రీ వాడు ఫ్రీ అవడం మాట ముందు ఫస్ట్ ఐ బికమ్ ఫ్రీ ఆ ఫ్రీడమ్ యొక్క ఆనందం వాడికి లభించే లోపల నాకు లభిస్తుంది ఈవెన్ వై ఇల్ సేయింగ్ హీఈ్ ఫ్రీ టు యాక్ట్ హీస్ ది వే హీ లైక్స్ అని ఈవెన్ వై సేయింగ్ ఐ బికమ్ ఫ్రీ ఇప్పుడు క్లాస్ అయిన వెంటనే మీ దాన్ని మీరు వెళ్తారు మీ జీవితాన్ని మీరు జీవిస్తారు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 అందుకోసం ఒక కన్ను వేసి ఉంటాయి అంతేకాని యుక్త వయస్సు వచ్చినటువంటి వాళ్ళ మీద మనం ఏం నిఘా వేయగలుగుతాం అందులో రాగద్వేషపూర్వకమైన నిఘా ఈ పెరసని మనం చూడకపోతే తప్పు పని ఒక రకమైన అపనమ్మకంతో మీరు నిఘా వేశారనుకోండి ఇట్ విల్ నెవర్ వర్క్ అది ద్వేషంతో పెట్టేస్తుంది కాబట్టి ఇంద్రియములపై నిఘా వేసుకోవాలి ఇతరుల మీద నిఘావైన కథ కేత్రవస్సంతి నిజేంద్రియాణి తాన్నేవ మిత్రాన్ని జితాని అని ఒక చోట అంటారు శత్రువులు ఎవరు అంటే నీ ఇంద్రియములే అలాగని నువ్వేం బెంగపెట్టుకోదు ఇంద్రియ ఎందుకంటే ఇంద్రియాలు బతుకున్నంతకాలం ఉంటాయి కదా కాబట్టి బతుకున్నంత కాలం శత్రువుల్ని పక్కలో బల్లే పెట్టుకుని బతుకుతున్నామా అంటే తాన్నేమ మిత్రాన్ని జితాన్ని వాటిని కనుక నీవు వశం చేసుకుంటే మిత్రులు అయిపోతాయి కూడా జయించితే మిత్రుడైపోతుంది మీరు జయించకుండా లొంగిపోతే అవి శత్రువులు అయిపోతాయి జయిస్తే మిత్రులైపోతాయి దిస్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ లైఫ్ కాబట్టి ఇంద్రియములపై మనం జయాన్ని పొందాలి వాటి ప్రవృత్తిని వాటి సహజ ప్రవృత్తిలో వాటిని విదిలిపెట్టరాదు అని చెప్పడం కోసం ఇంద్రియాణం ప్రవృత్తి తత్పురస్సరా స్వాభావికి వాటి దారిని వాటిని వదిలిపెట్టేస్తే స్వభావ వాటి ప్రవృత్తి తత్పురస్తర అంటే రాగద్వేషపురస్సరంగానే ఉంటుంది రాగద్వేష పురస్సరంగానే ఉంటుంది ఒక నన్ను అడిగారు స్వామీజీ ఏ ఫ్లైట్ కన్వీనియం కంఫర్టబుల్గా ఉంటుంది అని అడిగారు అంటే నీ అన్ని ఫ్లైట్స్ కంఫర్టబులే ఇంట్లో డిస్కంఫర్ట్కి కంఫర్ట్కి డిస్కంఫర్ట్గా ఉందా అన్నీ ఒక్కలాగే ఉండదు ఏమీ తేడాకూడదు ఎక్కడాక అభి బాగుండదు ఏదో వాడి పెట్టి తిండి మనకు అది అనుకూలం ఇచ్చదు ఏదో ఏదో అలా కూర్చోవడం గ్లామర్ ఎక్కువ తెప్పిస్తే కంఫర్ట్ ఎలాగో ఉండదు అలా కూర్చోవడం ఆ పని చేయాలి కాబట్టి చేయడం ఆ టైం వచ్చినప్పుడు దిగడం అంతేగాని దీంట్లో ఈ ఫ్లైట్ కొద్ది ఆ ఫ్లైట్ తక్కువది ఇంకా గ్రేడేషన్ చేయాల్సింది ఏళ్ళని రాగద్వేషాలు అనవసరం అని ఏదో దృష్టాంతం చెప్పాను కాబట్టి ఆ రాగద్వేష పురస్సరంగా ఇంద్రియాలు ప్రవర్తిస్తూ ఉంటాయి వాటి మీద ఓ నిఘా వేసుకోవాలి అదే తత్రయో ముక్షు భాభ్యాం వియుక్త శ్రోత్రాదిరింద్రియై సో ఎవడైతే ముముక్షు ఉంటాడో అంటే సంసార బంధం నుంచి బయటపడాలిరా భగవంతుడా అని కోరుకునేవాడు ఈ ఇంద్రియభోగాల వెంటబడి ఈ సంసారంలో ఇరుక్కుపోయి నానాహింసపడ్డం కాదు మనం సంసారం నుంచి బయటపడాలి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 ఏఎన్ఆర్ సినిమా ఏఎన్ఆర్ ఈ సపోజ్ టు బి వండర్ఫుల్ మూవీ దాని గురించి పెద్ద హైక్ వస్తే ఆ సినిమా చూడడానికి సైకిల్ మీద ఇద్దరు రాత్రి ఎనిమిదింటికి బయలుదేరి పది మైళ్ళు తొక్కుకొని వెళ్ళేవాళ్ళం కానీ మ్యాచ్ నో ఎగ్జాజరేషన్ పది మైళ్ళు సైకిల్ తొక్కు డబుల్స్ వెళ్ళి అక్కడ క్యూలో నిలబడ్డా తోపులాట తొక్కిసలాట ఒక టికెట్ తీయటం దీన్ని రాగము అంటారు తర్వాత ద్వేషము అంటే మనకి నచ్చని హీరోహుడు ఉంటాడు అనుకోండి వాళ్ళు వాల్పోస్టర్స్ వేస్తే ఈ ఈ పశువుల కొట్టని దగ్గరికి వెళ్ళి ఎందుకు వెళ్ళి పశువుల కొట్టం ఇప్పుడు చదువు కాలేజీ స్టూడెంట్కి పశువుల కొట్టడంతో సంబంధం అండి వీడు పశువుల కొట్టన దగ్గరికి వెళ్ళి వాడి దగ్గర బొట్ట అరువు తీసుకునే వాడికి ఒక రూపాయలు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ పేడంతా తీసి ఈ బుట్టలో వేసి దాని ఏమో న్యూస్ పేపర్ చూస్తే ఎందుకు బాగుండదు కదా దాన్ని న్యూస్ పేపర్తో న్యూస్ పేపర్తో కవర్ చేసి వీడు వచ్చి ఆ వాల్ పోస్టర్లు అన్నింటి మీద హీరో వీడు నచ్చని హీరో ఉంటాడు చూడండి ఈ పేడ ముద్దలో ఆ హీరో మొహాన్ని కొట్టడం ఆ ఊళ్ళో ఎన్ని చోట్ల వాల్ పోస్టర్లు వాడు ఆ సినిమా హాల్ ఓనర్ అంటిపిస్తాడో వాటన్నింటినీ వీడు సర్వే చేసి ఇది కొట్టి వస్తాడు ద్వేషం అంటాం ఇది రాగద్వేషన్ ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్స్ ఇలాగే ఉంటాయి సో రాగద్వేషాలు లేకుండా మీరు సినిమా చూసినా తప్పేం లేదు తప్పే ఉందండి సం ఏదో వినోదం కోసం చూస్తారు దాంట్లో ఏదైనా విజ్ఞానం కూడా ఉండొచ్చు వినోదం అయితే ఉంటుంది విజ్ఞానం కూడా ఉండొచ్చు వినోద విజ్ఞానముల మేళగింపు తప్పేం కాదు కానీ ఇలాంటి రాగద్వేషాలు ఉండకూడదు కాబట్టి సో ఇట్ ఈస్ లైక్ దాట్ ఓసారి నేను న్యూయార్క్ నుంచి ఇక్కడికి రావడం బయలుదేరా ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యా ఏదో పదిసార్లు తిరుగుతుంటే ఇలాంటివి ఏమవుతూ ఉంటాయి ఏదో అయింది తేడా స్నో స్టార్ను విమానాలు పైకి లేవు రెక్కలన్నీ కూడా స్నోతో నిండిపోయినా విమానాలు పైకి లేవు ఏం చేయటమా అంటే మా మిత్రుడు వచ్చాడు వార్త విని వచ్చాడు వచ్చి ఏమైనా సరే వాళ్ళ ఇంటికి వెళ్ళాం మునాడు పొద్దున్నదాకా వాళ్ళ ఇంటికి వేసాం వెళ్ళి చేశాడంటే స్వామీజీ మీకు నేను ఒక పిక్చర్ చూపిస్తే మీకు చూపించడం కోసమే నేను నా భారతతో చెప్పాను ఆమెడ తీసుకొచ్చింది సీడియో ఏదో ఉంటాయి తీసుకొచ్చి పెట్టింది ఓ పిక్చర్ చూపిస్తానని ఓ పిక్చర్ చూపించాడు ఐ సాదర్ పిక్చర్ ఇట్ వాజ్ ఎ మార్వెలస్ మూవీ ఐ ఎంజాయిడ్ ఇట్ ఆల్ ది వే ది గ్రీన్ మైల్ అని ఒక పిక్చర్ హాలీవుడ్ పిక్చర్ ఇట్ వాస్ ఎ గుడ్ మూవీ సమ్ ఏదో మిస్టీరియస్ థింగ్స్ ఏవో చెప్తాడు బట్ ది డైరెక్టర్ హ్యాస్ పుట్టిట్ ఇన్ ఏ వండర్ఫుల్ వెరీ అబ్జార్బింగ్ ఆ పిక్చర్ చూసిన తర్వాత రెండు మూడు గంటలు నిద్రపోయి రోజు మళ్ళీ ఎయిర్పోర్ట్కి వచ్చి ముందుకెళ్ళి సో నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ సో రాగద్వేషములు లేకుండగా అదే మేము చిన్నప్పుడు చూసిన దానికి ఇప్పటికీ ఎంత తేడా ఉందో చూడండి కాబట్టి ఇంద్రియశ్చరం భక్షించటం అంటే స్వీకరించటంలో దోషం లేదు అది కూడా చెప్పబోతున్నారు ఆయన కానీ రాగద్వేష వియుక్త రాగద్వేషముల నిర్మాణం కాని విధంగా శ్రోత్రము మొదలైన ఇంద్రియములతో విషయములను స్వీకరించటము అంటే ఒకడు అనొచ్చు నేను ఏ రాగద్వేషాలు లేకుండా చికెన్ బిర్యానీ తింటాను అని అనొచ్చు అది ఏ ఏ రుచిగా ఉందా లేదా నేను కంప్లైంట్ చేయను వచ్చినప్పుడు తింటాను అని అది మళ్ళీ పనికిరాదు అదే అంటున్నారు ఆయన అవర్జనీయా చరణ్ ఉపలభమానహ మీరు పొందవచ్చు చరణ్ అంటే ఉపలభమానహ మీరు స్వీకరించవచ్చును వాటిని మీరు ఎంజాయ్ చేయవచ్చును యు కెన్ రిసీవ్ దెమ్ టేక్ దెమ్ ఇన్ ఉపలభమాన అయితే అన్ని రాగద్వేషములు ఒక్కటే పాయింట్ కాదు అవర్జనీయాన్ని అంటే వర్జనీయములు కానివాటిని వర్జనీయం వర్జ్యం అనే మాట అన్నారా ఎప్పుడైనా వర్జ్యం అంటే అర్థం ఏమిటి ఆ టైము విధులు పెట్టేయండి అని అర్థం దాన్ని అవాయిడ్ దట్ టైం కాబట్టి వర్జ్యం అన్న వర్జనీయం అన్న ఒకటే అర్థం ఆ ప్రచయం అనీయలు అంటే విడిచిపెట్టదగినది వర్జనీయా వర్జనీయం అంటే విడిచిపెట్టదగినది సో అవర్జనీయాన్ని ఏవి విడిచిపెట్టాల్సినవో అవి కాదు విడిచిపెట్టాల్సిన వాటిని మినహాయించి మిగిలిన వాటిని స్వీకరిస్తాను అంతే కానీ రాగద్వేషాలు ఏమీ లేవు నాకు నేను బిర్యానీ తింటాను చికెన్ బిర్యానీ తింటాను అలా అది అది ఎందుకంటే హింసతో కూడు కదా హింసతో కూడు స్వీకరించకూడదు అలాగే లేకపోతే డాక్టర్ ఏదైనా పచ్చని చెప్తాను